స్తోం ప్రభ పుద్రొప్ప దేవ ఈ పాత్రడ ఐసో ప్రభ గొప్ప రాజా మీకు వందనాలు ప్రభ యేసీస్తు నామం పట్టి ఆన్లైన్ ప్రార్థనలు మేము కూడిన ప్రభ ఆన్లైన్ ప్రార్థనలు మీరు దిగండి ప్రభ ఆన్లైన్ ప్రార్థనలో మేము లోహింపొందండి ప్రభ సర్వాధికారి సత్యస్వరూపి ఆత్మస్వరూపి మృత్యం చేయడా ఐసో ప్రభ మీకు వందనాలు ఈ ప్రభ కృపగల తండ్రి ప్రభ రాజులకు రాజు ప్రభు ప్రభులకు ప్రభుడు ప్రభ అబ్రహాం ఈసాకి యాకల గొప్ప మా పితరుల దేవా ఈసయ్య మీకే వందనాలు ప్రభ దేవా మీ నామంకే యుగ యుగములకు మహిమ కలుగును గాక దేవ మీ కొంచో లెక్కలి నేను వందనాలు ప్రభానమైన బిడ్డలను మీ త్వరగా రప్పించండి మీ కొరకే ప్రభ చేసుకునే ఈ జీవితం ఓ ప్రభా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు శ్రమలు ప్రభ వాటిని చూసి భయపడి వెంకడుగు వేయకుండా దేవా పశుధాత్మ శక్తి బలంతో ప్రభ వాటన్నింటినీ ప్రభ జయిస్తూ ప్రభ విజయాన్ని పొందుతూ ప్రభ మీ నామం మహిమార్థమై ప్రభ మేము నిలకడగా నిలబడి ఉండాలా ప్రభా అలలుయ రాజా ఏసయ కృపగల తల్లి సత్యస్వరూపి మహిమ ఆత్మస్వరూపి ఏసు మీకు వంద ప్రభా మీ నామమ్మకి యుగ మహిమ కలుగును గాక హలేయ దుష్టుడు పరిపరి విధాలుగా ప్రభా మనుషులను కోరుతున్నాడు ప్రభా కానీ రాజా ఏసయ్య మీ కృపలో ప్రభ యొక్క వాక్యాన్ని ధ్యానించి ము ప్రభావ వాటిని మా జీవితాలలో ప్రభా అవలంబించుకుంటే సు వాటిని ఈ సుప్రభా మీ నామ మహిమార్థమై ప్రభ వాటిని మా జీవితాలలో ప్రభా పరీక్షించుకుంటూ దేవ మేము ముందుకు నడిపింపబడుతున్నాం వెలుగులోకి నడిపింపబడుతున్నాం ప్రభ ఆ వెలుగు అనేకుల మీద ప్రకాశింపజేయాలా అనేకులు ప్రభా యొక్క వెలుగుని చూసి దేవ ముందుకు నడిపింపబడాలా సహాయపడండి కృప కనికరం చూపించండి ప్రభా దుష్టుడు విజృంభించి పనిచేస్తుండే సుప్రభ మీరు అక్కడే సమయం ఈ సుప్రభ కాబట్టి మేము కూడా విజృంభించి మీ కొరకే పని చేయాలరా ండిపోవడానికి వీలేదు కోసించుకోవడానికి వీలేదు ప్రభావ మీరే తోడుగానే కదా అంటే మేము ఒక పరిశుభ్ర ఆత్మశక్తి బలం చేత నడిపించి మీరే మహిం పొందమని ఏసుక్రీస్తునామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెకున్నది భయమే లేదు దిగులేదు రక్తం నాకున్నది భయమే లేదు ఏసునిరర్థం నాకున్నది భయమే లేదు దిగులేదు వాక్య కగ్గము నా చేతనున్నది వాక్య కగ్గము నా చేతనున్నది నా జీవితము లోటమి లేదు కొనియాడేదన్ కొనియాడేదన్ నాయసు రాజుని కొనియాడేదన్ కొనియాడేదన్ కొనియాడేదన్ నాయసు రాజుని కొనియాడేదన్ ఏసు నీరథం నాకున్నది భయమే లేదు దిగులేదు ఏసు నీరం నాకున్నది భయమే లేదు దిగులేదు పర్వతాలు ఎదురొచ్చిన భయమే లేదు గులియాతు సవాలుకు దిగులేలేదు పర్వతాలు ఎదురొచ్చిన భయమే లేదు గులియాతు సవాలుకు దిగులేదు మనుషులంతా వీడిన కలతే మనుషులంతా నన్ను వీడిన కలతే లేదు దేశాలి నాలో ఉన్నాడుగా కొనియాడేదన్ కొనియాడేదన్ నాయసు రాజుని కొనియాడేదన్ కొనియాడేదన్ కొని కొనియాడేదన్ను నా కొని ఆడేదన్ను ఏసు రక్తం నాకున్నది భయమే లేదు దిగులేదు ఏసుని నాకున్నది భయమే లేదు దిగులేదు నేను భయపడను భయడను నేను భయపడను భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను ఈ సునాలు నందు నేను భయపడను ఏ kunanduna baypadanu nenu baypadanu baypadanu nenu baypadanu baypadanu nenu baypadanu baypadanu baypadanu nenu baypadanu భయపాడను నేను భయపాడను మరణ భయం నన్ను చుట్టినను మరణలో ఎలు నడచినను మరణ భయం నన్ను చుట్టినను మరణలో ఎలు నడచినను ఏ సునాతో ఉన్నందునా భయపడను నేను భయపాడను ఏ సునాతో ఉన్నందునా భయపడను నేను భయపడను భయపడను నేను భయపాడను భయడను నేను భయపడను భయపడను భయపాడను భయపడను నేను భయపాడను వ్యాధి బాధలు కలిగినను సమాధానము లేకున్నను వ్యాధి బాధలు కలిగినను వైద్యులేనో విడినను సునాతో ఉన్నందునా భయపడను నేను భయపడను ఏసునాతో ఉన్నందునా భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను భయపడను నేను భయపాడను భయపాడను నేను భయపాడను భయపడను నేను భయపాడను నన్ను ఎదిరించినను సమాధానము లేకున్నాను శేత్రుభయం నన్ను ఎదిరించినను Samaadhanamulikunnanu Esunalu Nandunah Bajpadaanunenu Bajpadaanun Esunalu Nandunah Bajpadaanunenu Bajpadaanunenu Bajpadaanunenu neno baypadanu baypadanu neno baypadanu baypadanu neno baypadanu baypadanu hallelujah elsheda elgana elhamdullahu wa nihi yahuwa shema yahuwa ire yahuwa rofa hallelujah maitlo జ్యూరి ఫై ఓలీ పాద Spirit Spirit Holy Holy Holy Holy Holy Father Father Father Father Jesus Jesus Mighty Lord Holy Spirit, Holy Father, Holy Father, Hallelujah స్పరి బిబిర బిరి బిబిరఖా ఇవారా య జీవిత యాత్రలు నాజు గురి నీ విగా నీకు సాటివ నీవు నడుచావు కేరతాలపై నన్ను నడిపించుమో ఏసీత యాత్రలు నాది గురి నీవిగా నీకు సాటి అవ్వలు వేసువాడుచాటాలపై నన్ను నడిపించు మోయేసువా నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నన్ను నడిపించు చుక్కవి నీవే కదా నీవే కదా నన్ను కాపాడే దుర్గంబు నీవే కదా నీవే కదా నీదు వాక్యంబు సత్యం బేగా నాకు నిరతంబే జీవం బేగా నేను పయనించు మార్గం బిలా నన్ను నడిపించి మోయేసువా నేను పైనించు మార్గం నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలు నాజు గురి నీ విగ నీకు సాటి అవ్వలు వేసువా నీవు నడిచావు నన్ను నడిపించు మోయేసు నాకు నిరతం మదలో నా నినమే నీ ధ్యానమే నేను స్వరమేతి వినిపించు నీ గానమే నీ గానమే నాకు నీ వేగ సర్వస్వము నీదు నామంబే ఆధారము నాకు సర్వేశ్వరుడనీ వేగా నిందోయేసు నాకు సర్వేశ్వరుడ నీ వేగా నిందోయేసు జీవితాయ చలో నాజుకురి నీ నీకు సాటి బలసు నడుచావురటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువాదు హృదయం బుని దివ్య సదనం మెగా సదనం మెగా నీదు చిత్తంబుని చేయు ముదమారగా మునమాగా నాదు హృదయాము లెక్కలా నీదుపకారేసు నీటి కొరకేమి చల్లి నాదులంజకో వీటి కొరకే విచును నా దుస్తులంజు కో జీవిత యాత్రలోరి నీ బెట నీకు సాటి అసవా నీవు నడుచావు కేరటాలపై నన్ను నడిపించుమోసీ నడుచావు కేరటాలపై నన్ను నడిపించుమోసీ అప్రైజ్ రా హలో బ్రదర్ మీదిలో ఉంది హలో స్వామి అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయి ప్రార్థన చేసుకుందాం అపసుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో వాక్యంకి ముందు ప్రార్థన చేసుకుందాం స్తోతం ప్రభా పరిశుద్ధ వేసే దేవా మీకు వందనాలు ప్రభా దేవా మీ నావెత్తు కొన్ని వాక్యములు కెళ్తున్నాం ప్రభా సొంత తలంపులు సొంత ఆలోచనలు మీరు కొట్టివేయండి ప్రభా పర్లో జ్ఞానం చేస్తా పశుధాత్మశక్తి నడిపింపు చేత వాక్యాన్ని ధ్యానించి ప్రభ అందులోని సారాన్ని అర్థం చేసుకొని ప్రభా జీవితంలో అవలంబించుకొని చీకటిలో ఉన్న జీవితాలను ప్రభ వెలుగులోకి నడిపించాలా అలాంటి పశుదాత్మశక్తి బలాన్ని ఓ ప్రభ మీరు మాకు నడిపించమని ఏసు క్రీస్తు నామమున ప్రాధాన్యత తండ్రి ఆమెలుయశల కార్యంలో ఇరవై ఎనిమిదవ తేము ఇరవై నాలుగవ వచనంలో పౌరుడు భక్తుడు అంటున్నాడు అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయి ఆ పౌరు భక్తుడు సేవ చేస్తున్నాడు ఆ టైంలో కాబట్టి ముఖ్యం ముఖ్యులైన వారు యూదులలో ముఖ్యులైన వారు వాళ్ళకు చెప్తున్న మాటలు కొన్ని ఏమంటున్నాడు అంటే అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి ఆ సంగతులు చెప్పే బాధ్యత సేవ చేసేటోళ్ళది ఆ నమ్మాల్సినది వినేవాళ్ళది రెండంచుల ఖడ్గం కూడా ఎప్పుడు ఒకరికి చెప్పబడుతుంది అంటే వినడానికి వాళ్ళకి మనసు ఉండాలి విని స్వీకరించి చెప్పడానికి వీళ్ళకి మనసు ఉండాలి కాబట్టి ఆయన ఆ టైంలో సేవ చేసే టైంలో పౌరు చెప్తున్న మాట ఏంటి అంటే అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి అందరూ నమ్మలే కొందరు నమ్మినరు కొందరు నమ్మకపోయిరి కొందరు నమ్మకపోయిరు కాబట్టి మనం చెప్తున్న సంగతులు కూడా ఏసుక్రీస్తు ప్రభు గురించి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంది సంగతులు ఏసు ప్రభు గురించి చెప్పబడుతున్నప్పుడు వినాలి అనే హృదయము వినాలి అనే చెవులు మనకు ఉండాల ఉంటే మట్టుకు ఆయన తృప్తి పరిచే దేవుడు కాబట్టి కొంతమంది నమ్మిరంట ఆ టైంలో కదా ఏసో చనిపోయి తిరిగి లేచిండు సజీవుడై మన మధ్యలో ఉన్నాడు అన్న సంగతులు ఆయన ఎప్పుడైతే ఆ యొక్క ఆ పౌలు భక్తుడు అక్కడ కండ్లు పోయిన తర్వాత ఆయన తిరిగి సేవ చేయడం స్టార్ట్ చేశాడు ధర్మశాస్త్రోష ఉపదేశకుడు మంచి మంచి స్కూల్స్ ఆయన ఒక స్టూడెంట్ లాగా స్టూడెంట్ లాగా వర్క్ చేసిండు ఒక స్కాలర్ లాగా కాబట్టి ఆయన చెప్పిన సంగతులు మున్పట్టి లాగా ఎట్లయితే ఉండనో ధర్మశాస్త్రానికి సంబంధించిన రకంగా ఆచారాలని నిర్వర్తించాలని దాని తర్వాత ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ విషయాలను చెప్తుంటే కూడా కొంతమంది నమ్మినారంట కొంతమంది నమ్మలేదంట కదా ఆత్మీయంగా ఉన్న మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంగతులు ఎట్లా బయలుపరచబడతాయి అంటే ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు ఎలా ఉండేనో మనం కూడా ఆ స్వరూపంలోకి వచ్చేటప్పుడు కూడా మనకు కూడా అట్లనే బయలుపరచబడతాయి సరే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అవి వెర్రితనంగానే కనిపిస్తాయి రక్షింపబడుతున్న వారికి దేవుని దేవుని శక్తి లైట్ తీసుకునే వాళ్ళకి అది ఒక విధి కాబట్టి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ఏంటి అంటే ఏ సంగతులను నువ్వు అయితే వాటిని పట్టుకొని నడవాలా కొందరు నమ్మినట్టు కొందవరు నమ్మరు కదా ఈశ్వరు యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపింపబడుతున్న వాళ్ళ మాటలు అందరు నమ్ముతారా కొందరు నమ్ముతారా అందరు నమ్మితే సంతోషమే కానీ అందరు నమ్మేటట్టు ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అర్థమయ్యేది ఈ వాక్యం అలెలోయ అపస్తుల కార్యంలో ఆ ఏ వాక్యాన్ని తీసినా గాని ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వాక్యాన్ని ప్రకటించినా ఏ వాక్యాన్ని నువ్వు చెప్పినా కూడా అది ఎట్లుండాలా అందరి హృదయాలలో వాళ్ళు నమ్మే విధంగా ఉండాలా వాళ్ళు స్వీకరించే విధంగా ఉండాలా ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మ సంగతులు అన్నింటినీ కూడా వాళ్ళకి తెలియజేసేటట్టు ఉండాలా హలోయ కదా ఎంతో వంద మంది ఉన్నారనుకో ఒక మీటింగ్ లో మనం ప్రసంగిస్తున్నప్పుడు ఆ వంద మందికి ఒకటే వాక్యము ఒకరికి సంతోషం కావాలనిపిస్తుంది ఒకరికి ఆ బాధల నుంచి విడుదల కలిగించాలనిపిస్తుంది ఒకరికి శత్రువు నుంచి విడుదలగా అనిపించాలనిపిస్తుంది ఒకనికి బాధ ఒక వేదన ఒకనికి సంతోషము ఒకరికి నిరీక్షణ కదా ఆ ఒక్క వాక్యం ద్వారా నువ్వు వాళ్ళకి ప్రకటించాల ఆ ఒక్క వాక్యము ఆ వంద హృదయాలని సరిచేస్తుంది అదే దేవుని యొక్క ఆత్మ నడిపింపు అదే దేవుని యొక్క పశుధాత్మ శక్తి ఆ వంద మందికి చెప్పగలిగిన వాక్యము మనలో ఉంటే ఆ ప్రభు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు కానీ లోకము ఈ ఈ లోకాన్ని చూస్తూ ప్రకటిస్తున్న వాక్యాలు మనుషులు ఆ ఈ లోక సంపాదన గురించి లేకపోతే ఈ లోకంలో ఏదో ఆశ పొందుకోవాలని ఈ లోకంలో ఏదో గొప్పగా సాధించాలనేసి వాక్యాలను ప్రకటించి వాళ్ళు కొంతమంది ఫేమ్ కావాలని కొంతమంది ఇది కావాలని అట్లా నెరవేర్చుకుంటున్నారు వాళ్ళది కానీ ఈ వాక్యం యొక్క సారాన్ని శక్తివంతంగా పొందుకొని అది ఇతరులకు ప్రకటించి వాళ్ళని కూడా శక్తివంతంగా చేయాలి అనే ఆశ కోరిక మట్టుకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఆయన శక్తి చేత నడిపింపబడే వారికి లేకపోతే సంపూర్ణంగా ఆయన కోసం తీర్మానం చేసుకున్న వారికి ఉంటది కాబట్టి అందరూ వింటే వాక్యాన్ని అతడు చెప్పిన సంగతులు కొందరే నమ్మిరి విన్నరు అందరూ కానీ నమ్మినారు కొంతమంది కొందరు నమ్మకపోయి కొంతమంది నమ్మలేకపోయినారు మళ్ళా ఆచారాలు అవే యూదులకి పసుక పండుగలు ఇవే చేసుకోవాలా అన్న ఆలోచనతోని పౌలు చెప్పిన మాటల్ని నమ్మలేకుండా పోయినారు ఎందుకు అంటే వాక్యం అనేది నిస్వార్థమైనది వాళ్ళు స్వీకరించలేకపోయినారు ఆ ఈ లోకంలో మెప్పు కోసం చెప్పబడే వాక్యాలే స్వీకరించడానికి మనుషుల హృదయాలు తాపత్రయపడుతుంటాయి కానీ ఇంతలోనే కనపడే అంతలోనే మాయమైపోయే యావేరి ఈ జీవితం దీనికి ఏసరో యొక్క ఆ రక్షణ ఏసరోబి యొక్క రక్తము ఆయన యొక్క ఆత్మ నడిపింపే చాలా తృప్తిని ఇయ్యడానికి అంతకు మించి ఈ లోకంలో ఏది కూడా తృప్తిని ఇవ్వలేదు కానీ మనుషులు ఆ ఈ లోకంలో ఏదైనా సాధించగలుగుతారు కానీ మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క నిరీక్షని మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ఎవరు కూడా వెతకడానికి ప్రయాసపడ్డానికి కష్టపడరు ఇష్టం అసలే పడరు ఏదని చేయగలుగుతాడు మనిషి యూ కెన్ డూ ఎవ్రీథింగ్ షీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆ పైలెట్ ఎక్కగలుగుతాడు బోర్డ్ ని నడిపేయగలుగుతాడు స్పేస్ లోకి వెళ్తాడు మాస్ లోకి వెళ్తాడు ఏదైనా చేయగలుగుతాడు కానీ మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆయనకి అన్యూన్యంగా ఆయనతో కలిసి సాహవాసం చేయడానికి మటుకు మనిషి హృదయం ఒప్పుకో ఎందుకు కొంతమంది నమ్ముతున్నారు కొన్నే నమ్ముతున్నారు కాబట్టి కాబట్టి అన్నిటినీ నమ్మాలనే ఆశ ఎప్పుడు వస్తుంది నువ్వు అన్నిటిని వదులుకుంటేనే అన్నిటిని నమ్మాలనే ఆశ వారిలో భేదాభిప్రాయాలు కలిగి భేద అభిప్రాయాలు కలిగినందున వారిలో భేద అభిప్రాయాలు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయి అదేదనగా ఏం చెప్తున్నాడు వాళ్ళకి మీరు వినటం మట్టుకే విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచటం మట్టుకే చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యుద్ధకు వెళ్లి చెప్పుము ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము క్రొవ్వి ఉన్నది వారు చెవులతో మందముగా విని కన్నులు ముసుకొని ఉన్నారు అని పరశుధాత్మ యషేయ ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని ఈ రక్షణ అన్యజనుల యుద్ధకు ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక వారు దాని విందురు కదా దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా వాటిని గ్రహించాలా గ్రహించినప్పుడే మనం వాటిని చూడగలుగుతాం కాబట్టి గ్రహించే హృదయం గ్రహించే మనకు మనస్సు మనకు కావాలా మనకు గ్రహించే ఆలోచన లేకుండా సైతాన్గాడు పనిచేసేయండు అని చెప్పడం ఈజీ మనకి చూచే కన్నులు లేకుండా సైతాన్గాడు పనిచేసేయండు శోధన పాలు శ్రమల పాలు చేసేడు ఏశ్వవుని గ్రహిస్తున్న మనము శోధన శ్రమలని ఈజీగా తీసుకుంటాం వాటిని తట్టుకునే శక్తి ఏశ్వ మనకి ఇస్తాడు కాబట్టి విన్న విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు విన్న మట్టుకు గ్రహించే ఆలోచన ఉండదు విని పాటించే వాళ్ళకి ఎప్పుడు గ్రహింపు ఉంటేనే ఉంటది ఎవరిస్తారు ఆ గ్రహింపు అంటే ఏసుక్రీస్తు ప్రభువే ఆయన యొక్క పరిశుధాత్మ శక్తియే దానికి మించి ఎవరు వేయలేరు కానీ వినాల్సిన బాధ్యత నీది నాది వింటనే ఆ యొక్క బాధ్యత వింటనే ఆ యొక్క ధన్యత వింటనే ఆ యొక్క గ్రహింపు విన్నాల్సిన బాధ్యత మనది గ్రహించగల శక్తి ఇచ్చేది యేసుప్రభు నువ్వు వినకుండా చెవులను మూసుకొని ఉంటే ఎన్నటికీ యేసుప్రభు యొక్క పరిశుధాత్మని గ్రహించలేవు ఆయన మాటలని విననే వినలేము కాబట్టి చూచటం మటుకు చూతురు గాని కాననే కానరు నీ గ్రహింపు నువ్వు విన్న మాటలు నీకు గ్రహింపుని ఇస్తుంది ఆ గ్రహింపు నీకేం చేస్తుంది అంటే చూచే దేవుని యొక్క తలంపులు చూచే దేవుని యొక్క కన్నులు నికిస్తది ఇస్తది అలెలుయ్యా కాబట్టి నువ్వు వింటే నికు గ్రహింపు ఆ గ్రహింపు నీకు చూచే కన్నులు ఇస్తది ఆ కన్నుల్ని నువ్వు మూసుకున్నావు అంటే ఖచ్చితంగా ఆయన పశుదాత్మ శక్తి నడిపింపుని చూడలేవు ఆయన యొక్క వాక్యాలని గ్రహించలేవు ఎప్పుడు ఆయన వాక్యాలని గ్రహిస్తావు ఎప్పుడు ఆయన పశుదాత్మని చూస్తావు అంటే నీకు ఈ లోకం మీద ఆక్ష సంపూర్ణంగా తొలగిపోయినప్పుడే నువ్వు వినకపోతే మట్టుకు ఈ లోకపు సంగతులన్నీ వింటా ఉంటావు కాబట్టి ఆ గ్రహింపు నీకు ఉండదు ఆ చూపు నీకు రాదు ఈ లోకపు మాటల్ని నువ్వు సంపూర్ణంగా తొలగించుకుంటేనే ఆ ఆ యొక్క చూపు నీకు దేవుడు సంపూర్ణంగా సమకూరుస్తాడైన వాక్యాలను ధ్యానించడానికి ఎంతసేపు నైన్టీ పర్సెంట్ ఈ లోకపు మాటలు ఈ లోకపు గ్రహింపు ఈ లోకపు తలంపులు ఉంటే వాటి నుంచి నువ్వు తొలగిపోకుండా బయటికి రాకుంటే మట్టుకు ఈ వాక్యమైన సారము ఈ వాక్యము జీవము ఎన్నటికీ మనకు అర్థం కాదు అరెలుయ్యా మనిషి అయిన బ్రతికిన కాలం ఈ జీవకాలము ఈ జీవవాక్యాన్ని ప్రకటించకపోతే మట్టుకు బ్రతికి కూడా వ్యర్థమే మనిషి యేసుక్రీస్తు ప్రభుకి సమర్పించుకోలేని జీవితము ఎంత జీవించినా ఆడంబరంగా జీవించినా ఎంత బ్రతికినా ఈ లోకంలో వందేండ్లు బతికినా ఏసుక్రీస్తు ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకోలేని జీవితం ఆయనకి సమర్పించుకోకుండా జీవిస్తున్న జీవితము వ్యర్థమే అవ్యా కాబట్టి మనకి పౌరు భక్తుడు బయలు బయల్పరుస్తున్నది ఏంటంటే కొంతమంది అందరు వింటారు కానీ గ్రహించేటోళ్ళు కొంతమంది ఆయన మాట కొంతమంది నమ్ముతున్నారంట కానీ మన మాట ఎంతమంది నమ్ముతున్నారు వాటిని ఎంతమందికి ప్రకటిస్తున్నారు ఎంతమంది వాటిని స్వీకరించి వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఆ వాక్యాన్ని అడుగు అడుగున స్వీకరించి అడుగు అడుగునా ఇంప్లిమెంట్ చేసుకుంటా అవలంబించుకుంటా ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళదే బ్రైట్ ఫ్యూచర్ ఒక దినం చేసేసిన నేర చేసేసిన సాలు ఇక ఇప్పటితోనే ఇంకా నేను మళ్ళీ చేయలేను అనడానికి లేదు నీ తుది నా తుది శ్వాస వరకు వీటన్నిటిని ప్రకటించాలా వీటన్నిటిని పాటించాలా వీటన్నిటిలోని సారాన్ని మనం గ్రహించాలా వాటన్నిటిని కూడా మనము ముందుకు నడిపించాలా ప్రభు రాకొచ్చేంత వరకు లేదా మన జీవము ప్రభు ఈ శరీరంలో ఉంచినంత వరకు అలెలుయ్య శోదరని శ్రమలని ఏష్ ప్రభు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు ఆయన యొక్క మార్గంలో మనం నడిస్తే మటుకు ఇరుకులు బాధలు ఇబ్బందులు ఇవన్నీ తథ్యం సేవ చేస్తున్నావు కదా నాకేం రావులే అని అనుకోవడానికి లేదు అవన్నీ నీకు డబల్ ట్రిబుల్ ఎందుకు నీ నిరీక్షణ పరీక్షింపబడానికి నీకు వచ్చిన బాధలు కష్టాలు ఆ శోధనలలో నువ్వు నిరీక్షిస్తున్నావా లేదా అనేది నీకు పరీక్ష ఆ పరీక్షలో ఓడిపోతే మట్టుకు శోధనల శ్రమలకి కృంగిపోతాం అంతే కోలాబ్సైపోతాం ఎందుకు నువ్వు అడగని ప్రార్థన జల్దీ జవాబ్ రాదు అంటే నికు నిరీక్షణ పరీక్షింపబడుతుంది నీ ప్రార్థన ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉంటదో ఆ ప్రభువు చూస్తున్నాడు అనమాట హలోయ కదా మనం అనుకుంటాం అన్యులకు తొందరగా అయిపోతేనే మనం అడిగిన వాటికి మనకెందుకు అయితే అంటే నీకు పరీక్ష ఉంది ఖచ్చితంగా నువ్వు సొలిగిపోవాలి తొలగిపోవాలనే దుష్టుని యొక్క తలంపు కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ముందు వేరొనకైతే అది విజయము కానీ నీకు కాదు ఎందుకు కాదయ్యా అంటే నీ నిరీక్షణకి పరీక్ష ఉంది దానికి ఓర్పు ఉంది వానికి ఏం లేదు తృప్తిబందంగానే వెళ్ళిపోతాడు కాబట్టి నీ పరీక్ష నువ్వు ఎప్పుడు సమస్యలుగుతావా నీ సమస్య పోకుండా ఉండేది ఆ సాతాన్ గారు చూస్తాడనమాట ఏ ఇంకా జరుగుతలేదు లే నాక నేను జరిగిపోయింది ఇంకా నాకు జరుగుతలే కాబట్టి ఏం చేస్తాం అని మనం లైట్ తీసుకుంటాం అదే నీ నిరీక్షణకి పరీక్ష దాని గురించి మనం నిలకడగా ఉండడానికై ప్రభు యొక్క వాక్యాలని సారం లాగా పీరుస్తా ఉండాలా జీవ్వులాగా పీరుస్తా ఉండాలా వాక్యాలని ఆయన వాక్యాలను ఎంత పీరుస్తే అంత తృప్తి మనకి అంత జీవు మనకుంటది హె లోయ కాబట్టి ఈ నిరీక్షణ ఈ పరీక్షలో తుది శ్వాస వరకు నిలకడగా ఉన్నోడే ధన్యుడు అంతం వరకు సహించినోడే ధన్యుడు కదా మనం చేస్తున్న పనులు ఏశ్వబు యొక్క ఆ మార్గం కొరకై ఆయన సత్యమైన జీవం కొరకై ప్రయాస పడుతున్న మనము ఆయన నడిపింప చే నడిపింపబడుతున్నప్పుడు ఈ లోకానికి మనము వెర్రివాలకనే కనిపిస్తాం కానీ ఆయన గురించి ప్రయాస పడుతున్న మనకి మాత్రము అది దేవుని యొక్క శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా మనం చేస్తున్న మీటింగ్ మనం చేస్తున్న ఏవైనా కానీ కానీ నిస్వార్థమైన హృదయము ప్రభువు చూస్తున్నాడు అది చూసుకుంటూ నువ్వు ప్రయాసవిడి ముందుకు వెళ్తే చాలు ఎవరేమన్నా అనుకొని ఏ మీటింగ్స్ ఎవరికి ఎట్లా అర్థమైనా పర్లే కానీ నా నిరీక్షణ మీరే స్ప్రభ అని నువ్వు ప్రబలింపబడి వాక్యం చేత ముందుకు నడిపింపబడమే ఏ ప్రభు కావాలా నిరుసా పడదు వీళ్ళు ఇట్లన్నారు వాళ్ళు అట్లన్నారు అది కానీ మన వాటిని తొలగించుకొని మనం ముందుకు నడిపింపబడమే మన ఈ ప్రజలు కన్నులార చూచి చోలార విని మనసార గ్రహించి ఇంత ఘోరం నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయము క్రొవ్యున్నది విన్నారు మనసారా గ్రహించినారు కన్నుల చూసినారు కానీ స్వస్థత పొందకుండునట్లు వారి హృదయంను క్రొ్యున్నది వారు చెవులతో మందమ్ముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పశుధాత్మ విషయ ప్రవక్త ద్వారా మీదరులతో చెప్పిన మాట సరియే అక్కడ జరిగింది కాబట్టి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ కౌలు భక్తుడు అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు హృదయాన్ని ప్రభు పరచుకోవద్దు మనం విన్నప్పుడే కన్నులు తెరవబడతాయి వినకపోతే కన్నులు తెరవబడవు కాబట్టి వినే హృదయం ప్రభు మనకి ఇయ్యాలా ఎవరికి ఎట్లా గానీ నీ ప్రయాసం ప్రభు పట్ల ఎట్లున్నది నీ నిరీక్షణ ప్రభు పట్ల ఎట్లున్నది అనేది ఇంపార్టెంట్ ఎవరిని మనం దూషించొద్దు ఎవరిని మనం తిట్టద్దు ఎవరి మనం అసహ్య పడద్దు అసలే పడద్దు నిరీక్షణ కలిగే శాంతియుతంతో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికే ప్రభు మనని ఈ లోకానికి పంపించింది తీసుకునే తీర్మానం జీవితం అంతే నీకు నాలుగు ఎక్కువనే పడితే శోధన శ్రమలు ఆ నాలుగు కంటే మనం ఇంకా నాలుగు ఏ శ్రవాన్నిలో బలపరచబడడానికి అని ముందుకు నడిపింపబడాలా హృదయం కొంచెం తొట్టిల్లుతా ఉంటది కొన్ని సమయాలలో శోధనలలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము ఏసు ప్రభు యొక్క శక్తి చేత బలం చేత మనం నడిపింపబడాలా మైండ్లోనే యుద్ధం ఆ సైతాన్ని మైండ్లని మనకు యుద్ధంలోకి నడిపిస్తుంది కానీ ఆ మైండ్ ని ప్రభుకి మనం సమర్పించుకొని హృదయాన్ని మనం ప్రభుకి సమర్పించుకోవాలా మన శరీరాన్ని ప్రభుకి సమర్పించుకోవాలా ఆత్మయ్యు మనకు మన ప్రభు సమర్పించుకొని మనం ముందుకు నడిపింపబడాలా అన్నిటిని పద్ధతిగా ప్రభుకి సమర్పించుకొని నడిపింపబడితేనే మనం ఈ యొక్క యుద్ధ మనకి యుద్ధం ఉంది కాబట్టి ఆ యుద్ధ మనం ఉండాలా కృంగిపోవద్దు శోధనలు శ్రమల చేత మనం కృంగిపోవద్దు ఏసు ప్రభు తప్పు చేసిన ప్రభా క్షమించు ప్రభా అంటే ఓకే బీడ నేను నిన్ను క్షమించేసినా నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చేసేయి అంటే సరే ప్రభా అంటున్నారు ఈ తిరిగి ప్రయాసప పడుతున్నారు మళ్ళా తప్పు చేస్తున్నారు మళ్ళా పాపం చేస్తున్నారు మళ్ళా ఈశ్వకి విప్పి విప్పిస్తున్నారు మళ్ళా అంటుండే ఈశ్వభు అయ్యా నేను తప్పు చేసిన హే ప్రభా అంటే మళ్ళా పరే నువ్వు తప్పు చేసిన నేను నిన్ను క్షమించేసిన ఎప్పటి నేను నేను పాపాలని జ్ఞాపకం చేసుకోను నువ్వు వచ్చేసాయి మనుషుల బలహీనత ఏంది అంటే ఈశ్వరవే జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎందుకు మన తప్పులను పాపాలని జ్ఞాపకం చేసుకొని వాటిని పట్టుకొని మనం ఉండాలా కదా ఇతరులను మనం ఎందుకు వేయాలా ఇతరుల మన పాప ఇతరుల పాపాల గురించి మనం ఎందుకు మాట్లాడాలా మాట్లాడడానికి లేదు అవకాశం సజీవం గల దేవుడే నీ పాపాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వెవరు నేనెవరు మన పాపాలని జ్ఞాపకం చేసుకొని వెనకడుగు వేయడానికి దేవుని సన్నిధుల లేదు మనకు ఒక యుద్ధం ఉంది సర్వాంగ కవచాలను మనం ధరించుకోవాలా ప్రభు మన యుద్ధంలోకి నడిపిస్తుంది ఏ శ్రబు అంటుండు నీకు యుద్ధం ఉంది ఏశ ప్రభా నువ్వు నన్ను క్షమించు అంటున్నావు ఓకే నేను నీ క్షమించిన కానీ నువ్వు తిరిగి నా యుద్ధం చేయి అంటే ఏసు నన్ను క్షమించు అంటున్నావు అవును నేను నిన్ను క్షమించినా క్షమించినందుకు నువ్వేం చేయాలా నిలబడి యుద్ధం చేయాలా ఆ యుద్ధంలో మనం సైనికులం ప్రభు అంటుండు నువ్వు యుద్ధం చేయి కానీ నువ్వు నన్ను క్షమించు ప్రభా అ యుద్ధం ఉంది నువ్వు యుద్ధం చేయాలా నువ్వు లెవ్వు అని ఏసు ప్రభు అవును ప్రభా నేను తప్పు చేసినా పాపం చేసిన నువ్వు క్షమించు అంటున్నావు ఇంకెన్ని రోజులు ఇట్లానే ఉండిపోవాలా వద్దొద్దు ఈ జీవితం మనకు వద్దు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం ఖచ్చితంగా ఈ జీవితాన్ని ప్రభు యొక్క యుద్ధ రంగంలో ఆయన యుద్ధం కొరకై మనం ప్రయాసపడదాం ఈ యుద్ధంలో మనకి గాయాలైతాయి ఆయన శక్తినిచ్చే దేవుడు ఆయన బలాన్ని ఇచ్చే దేవుడు ఈ యుద్ధంలో మనకి శోధనలు వస్తాయి ఆయన శక్తినిచ్చే దేవుడు ఈ యుగం ఈ యుద్ధంలో మనకి బాధలు ఇరుకులు ఇబ్బందులు అన్ని వస్తాయి శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి కానీ ప్రభువు తోడు ఉన్నాడు హరే లుయ్యా ప్రభు అంటుండడం మనకి యుద్ధం ఉందని మనం మటుకు అక్కడనే పాపం చేసిన ప్రభానాన్ని క్షమించి ప్రభానాన్ని క్షమించే ప్రమాణాన్ని క్షమించే ప్రభావం ఎన్ని రోజులు నీ జీవితంలో లెఘు ఈ యొక్క రక్షణ మార్గంలోకి లఘు నడిపింపబడు ప్రభు పాపాల ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు విడిచిపెట్టు నీ పాపాలని ప్రభు యొక్క యుద్ధ రా ఆయన ఆయన యుద్ధ యుద్ధ రంగంలోను నిలబడు యుద్ధం కోసం ప్రయాసవాడు యుద్ధం కోసం గెలవడానికి ప్రయాసవాడు ఆయన యుద్ధాన్ని నీకు వీళ్ళందరూ కూడా ఆయన యుద్ధరంగంలో ప్రయాసపడి వాళ్ళ కాలాన్ని ముగించుకున్న వాళ్ళు కాబట్టి దేవుని వల్లైన ఈ రక్షణ అన్యజనుల యుద్ధకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక వారు దాన్ని విందరు కాబట్టి నీ దగ్గరకు వచ్చిన రక్షణను వినకపోతే అన్యజనులందరి దగ్గరికి యేశరావు ఈ వాక్యాన్ని తీసుకెళ్తాడు అందరి దగ్గర తీసుకెళ్తాడు ఆయనకు పక్షపాతం లేనే లేదు ఏశబరావుకి పక్షపాతం అసలు లేదు రోహిణులకు రాసిన అధ్యాయము పదకొండవ వచ్చినాం దేవునికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకనే నశించరు ధర్మశాస్త్రము కలిగిన వారి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రుగా తీర్పు తీర్ తీర్పును ధర్మశాస్త్రము వినవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి నీతిమంతులుగా ఎంపికరు కాబట్టిశ్వకి పక్షపాతం లేదు నువ్వు స్వీకరించకపోతే నువ్వు యుద్ధ రంగంలోకి రాక తీసేసి ఈశ్వరావు వేరే వాళ్ళకి అదే వాక్యాన్ని ఆయనకి పక్షపాతం లేదు ఈశ్వరికి పక్షపాతం లేదు నువ్వు యుద్ధం చేయకపోతే వేరేకి ఇస్తాడు వాడు విజృంభించి యుద్ధం చేస్తాడు నువ్వు ఎంతకాలం ఇంకా నేను పాపిని ప్రభా నువ్వు పాపి ఇవి నువ్వు నేను పాపిని నేను పాపిని విడిచిపెట్టండి విడిచిపెట్టేయండి ఈశ్వరావు నిన్ను యుద్ధానికి పిలుస్తాను రెడీ కాదు కవచాలు ధరించుకో ఈ లోకంలో మనకు యుద్ధం ఉంది ఆ యుద్ధంలో మనం ప్రయాస కాబట్టి ధర్మశాస్త్రాన్ని విన్న మట్టుకు విన్న గాని వింటారు కానీ దాన్ని అనుసరించి నడిచటోనికి దాని యొక్క శక్తి బలం ఉంది ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసుకున్నా కానీ నీకు ప్రభుకి మధ్య ఎంత అన్యూన్యత ఉందో ఆయన ఎందు నువ్వు ఎలా ఉంటున్నావో నీకు ఆ ప్రభుకి నాకు ఆ ప్రభుకే కాబట్టి అలియ యశ్ మన చేత ఈ వాక్యాన్ని ప్రభు మనకి ఇచ్చిండు సంపూర్ణంగా దీన్ని స్వీకరించి విన్న మట్టుకు విని వదిలేస్తే మట్టుకు కష్టం అందరు వింటారు కొంతమందే పాటిస్తారు కాబట్టి అనుసరించి నడవాలా అనుసరించి నడవడం అంటే ఎవ్రీ సెకండ్ టిల్ బ్రీత్ వరకి అనుసరిస్తూ నడుస్తూనే ఉండాలా ఇది మనకు యుద్ధరంగం ప్రభు మనని యుద్ధరంగంలో నిలవబెట్టింది ప్రభువు నువ్వు ఎప్పుడు పడిపోయింది చూడాడు కానీ ప్రభువు నువ్వు ఎప్పుడు లేస్తుంది చూస్తాడు ఎప్పుడు లేచి పోరాడతావు చూస్తాడు నువ్వు పడిపోయిన సంగతి ఎప్పుడు కూడా దేవుడు గ్రహించాడు కాబట్టి నువ్వు ఇవ్వాలా ఈ యుద్ధ రంగంలో కొరకై ప్రయాసవాడి యుద్ధం చేయాలా విజయాన్ని గొప్ప దేవుడు ప్రభు ఈ వాక్యంతో పాటు గ్రహిస్తున్న మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ పరిశుభ్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాలు కృతజ్ఞత సర్వాధికారులు దేవాయసా మరి వాక్యం చూప్ర ప్రభావ మాట్ అనే విధానం బట్టి నీకు వదలను ప్రభావ దేవాయస్రభ నువ్వు ఇచ్చినా ప్రతి వైద్య కూడా ప్రభావ ఎంతో విలువన్నీ కాబట్టి ప్రభా ప్రతి మాటని ప్రభావ మేము దేవాయస్రభ మరి మీరు మాకు సహాయపడమని ప్రార్థించడం తండీ దేవ నువ్వు ఎప్పుడో మాకు పిలుపునిచ్చిన ప్రభావ నువ్వు ప్రతి పిలుపుని ప్రభావ మేము ఏర్పాట్లు చేసే ప్రభా నిత్యం చేసుకొని వెళ్ళాలి ప్రభా వేసే మరి మీరే సహాయపడమని ప్రార్థడం తండీ దేవాయస్రభా ప్రతి వారి విషయంలో కూడా ప్రభావ మళ్ళీ ప్రార్థన చేయమని చెప్పినారు ప్రభా ఏసుప్రభ మేము ఎవరి వన్ కోసం ప్రార్థన చేయాలా ప్రతి వారి కోసం కూడా ప్రభా ఈ సన్నిధిలో మూడ పెట్టాలా దేవా ఏసుప్రభ లాస్ట్ డేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ లాస్ట్ డేసెస్లలో ప్రభా లోకమంతా కూడా ప్రభా అక్రమం చేత అయితే నిండిపోతుంది ప్రభా కానీ ఏసుప్రభ అలాంటి వారికి వెళ్ళి సో అత ప్రకటింప ముందే సెలవించినది కూడా ప్రభా కానీ ఈసుప్రభ మేము వెళ్ళాలా ప్రభా నీ యొక్క సత్యాన్ని ప్రభా అనేకలకు మేము ప్రకటింప చేయాలా దేవా ఏసుప్రభ మా ప్రాయసం మేము పడాల్సిందే ప్రభా ఎందుకంటే ప్రభా ఈ లోకంలో ప్రభా ప్రతిదీ ప్రాయసంతోనే మేము విజయం పొందాల తండ్రి దేవాయస ప్రభా ఎలాంటి అనుభవం లేదు మేమేం చేయడం ప్రభా కాబట్టి ప్రభా మా సేవ జీవితంలో అనుభవపూర్వకంగా మేము నా విధంగా నడిపించమని ప్రార్థం తండ్రి ధైర్యంగా నీ మేము ప్రకటించాల తండ్రి మేము ఎక్కడ భయపడడానికి వెళ్ళదు ప్రభా దేవాయసు ప్రభా నీ నీతిని నీ రాజ్యాన్ని ఫస్ట్ వెతుకుమన్న ప్రభా దేవాయత్స ప్రభా మేము లోకానికి వెళ్ళాలా ప్రభా అనేకులకు నీతిని రాజ్యని ప్రభావ నత్యాన్ని మేము ప్రకటింపచాలి తండ్రి దేవాయ ప్రభ ఎప్పుడైతే ప్రభా అనేక రుదాలు ఓపెన్ చేసి నీ సన్న నడిపిస్తామో ప్రభా అప్పుడే నీతి రాజ్యాన్ని వెతికిన వారం అవుతుందండి దేవాయత్స ప్రభావం మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తాం తండ్రి దేవాయత్స ప్రభావ మరిన్ని యొక్క ధర్మశాస్త్రం ప్రభావ దేవాని యొక్క లేఖనాల ప్రభా ప్రతిదీ ప్రభ నెరవేర్చబడుతుంది ప్రభా మా కాలంలో ప్రభా ప్రతిదీ ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ ఓన్లీ రనింగ్ ప్రభా దే వయసు ప్రభావ మరి మీదే మాకు సహాయపడడం మరి ప్రార్థిస్తుంది తండ్రి దే వయసు ప్రభావ ప్రతిది గుర ప్రభావ మీరు మాకు చూపిస్తున్న ప్రభా దాన్ని బట్టి నీకు మందనాలు తండ్రి కానీ ప్రభా ఎవరు గ్రహించలేకపోతున్నారు కానీ ప్రభా మరి మాకైతే ఇస్తున్న ప్రభా గ్రహింపు ప్రతిదీ అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇస్తున్నందుకు నీకు లెక్కలేని వయసు ప్రభా నీ బాక్యాల ప్రభా అనేకలకు ప్రకటింపచ్చాలా రే వయసు ప్రభా మరి ప్రతి బాక్య గుర ప్రభావ మరి వాళ్ళ కలిపే మేము ప్రతి బాక్యని ప్రభావ మనరులో ఉంటేనే ప్రభా అది మేము ప్రాక్టీస్ చేయగలుగుతాం ప్రభా దేవాయ ప్రభావ మరి మేమేది కూడా మర్చిపోదు ప్రభా ప్రతిదీ చోలారా ప్రభ మేము విన్నాం కాబట్టి అది మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా దేవాయప్రభాన్ని సత్యాన్ని మేము అనేకలకు ప్రకటింపచేయాలి ప్రభా లోకం అంతా గుడ్డితనంగా ఉన్నారు ప్రభా కానీ ఏసు ప్రభావ వాళ్ళు వింటున్నారు చూస్తున్నారు కానీ ప్రభా వాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోతున్న ప్రభావ మరిని యొక్క పరిశుద్ధాత్మ ప్రభావ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్న ప్రభా దేవాయప్రభ కానీ ఏసుప్రభ మా కళ్ళను తెరిపించి మా సత్యాన్ని అర్థం చేపిస్తున్నందుకు నికలే కళను పొందాలి ప్రభావ దేవాయబా సత్యాన్ని మేము అంత నుంచి మేము నడుచుకోవాలి ప్రభావ దేబా మేము ఎక్కడ మోసపోకుండా ఉంటాక ప్రార్థనండి దేవాయజ్జ ప్రభావ వాళ్ళ పాములంత్రి త్రొక్కుటకు ప్రభావ చతురు బలమంతటి మీద అధికారం అనుగ్రహించని సెలవచ్చిన దేవుడు ప్రభా దేవాజప్రబాబా ఎలాంటి హాని జరగదని సెలవించిన ప్రభావ దేవాయబ్రబా మేము ప్రతిది అన్ని ఒక అబద్ధము ఎక్కడ ఉన్నాడు అది మేము తొక్కి వేసిన ఆ విధంగా మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తాం తండ్రి ఇదే వయసు ప్రభా నీ నీతిని నీ సత్యని మేము ప్రకటించాలా ఇదే వయసు ప్రభా యొక్క పరిశుధాత్మకు నడిపింపు అదే రీతిగా ప్రభా మళ్ళీ బ్రదర్స్ ప్రభా ఆ యొక్క ట్రైబల్ ప్రకటన చేయడానికి వెళ్లారు కాబట్టి ప్రభా వారి చుట్టుప్రభని యొక్క దూతని కాపుగా దయచే ప్రభా వారి కుటుంబాన్ని కూడా కాపాడండి ప్రభా వారి కుటుంబాల చుట్టూ ప్రభావి యొక్క యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టండి అదే రీతిగా ప్రభా బ్రదర్స్ ఏ ఏ ప్రాంతంలో అయితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మల ఏచుకృత నామంలో పారిపోవాల్సింది అయితే తండ్రి అక్కడ ఉన్న ప్రతి ప్రజలు కూడా ప్రభావ ఏచుకృష్ణ నామంలో సమాధానం కలగల ప్రభావ వాళ్ళంతా కూడా వాళ్ళు పీడింపబడుతున్న ప్రతి ఒక్క దురాత్మల చేత ఏచుకృష్ణ నామంలో విడు విడుదల పొందినగా కామెకృష్ణ నామంలో ఆజ్ఞంపుతుంది అదే రీతిగా ప్రభావ అక్కడ ఉన్న ప్రతి మనుషుల ప్రభావ ఏ చుకృష్ణ నామంలో ప్రభావ వారి బ్యాప్తిజం పొందేలా రక్షణకి రావాల్సిందే ప్రభా నీ సత్యాన్ని వినాలి ప్రభావ వాళ్ళు కూడా మారు మంచి పొందలా రక్షణకి రావాలి ప్రభావ ప్రతి రోగాల నుంచి ఊడలా దభ లేవా ఎంత మంది బ్రదర్స్ అయితే వెళ్ళినట్టు ప్రభా వాళ్ళ ద్వారా ప్రభా అద్భుత నీ నామానికి మాయమ తెచ్చుకోని ప్రభా దేవాళ్ళు వెళ్లి తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభా నీ యొక్క కాపదల దాయిచ్చిన ప్రభా నీ యొక్క కృపలు భద్రపరచుకుంటే దేవత ప్రభా మీరే అద్భుతకాలం జరిగించే ప్రభా నీ నామానికి మేమ తెచ్చుకోని ప్రభా లోకంలో వచ్చిన ప్రతి ఒక్క రోగాల చేత దేవ ప్రతి ఒక్క రోగాల చేత ప్రభా ఏచుకృష్ణ నామంలో విడి దైత్యం ప్రభా ప్రతి బిడ్డ పైన ప్రభా కీకరించండి దయ చూపించండి ప్రభా దేవా లక్ష నలభై నాలుగు వేల మందిని దీవించండి ఆశ్రం చే ప్రభా అభిషేకించి సేవలు వాడుకోండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి నీ యొక్క పనిలో ప్రభా మేము నిగ్నమైపోవాలి తండ్రి మీరు అక్కడికి ప్రభా ప్రతి బిడ్డని సిద్ధపరచుకోం ప్రభా మరి మందరిని సిద్ధపరచుకోమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమె దేవ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి దేవ ప్రార్థనల ద్వారా ప్రభ మీరు విన్నారు ప్రభ పాటల ద్వారా మీరు మాయం పొందినారు ప్రభా మీకు వందనలు ప్రభ దేవ యొక్క నిలికడలో తుది శ్వాస వర్గకు ప్రాణం పోయినా కానీ ప్రభ పౌలు తీర్మానం చేసుకుని ప్రభ చనిపోయినా నాకు మేలే అని ప్రభా మేము అదే తీర్మానంలో ఉండి మీ పరిశుద్ధతలో కాపాడబడుతూ ప్రభ ముందుకు నడిపించబడే పరిశుద్ధ ఆత్మశక్తి గ్రహించే కన్నులు ఓ వినగలిగిన చెవులు ప్రభా దయచేయండి ఏస ప్రభా చూడగలిగిన కన్నులు కూడా మాకు దయచేయండి ప్రభా యసుక్రీస్తు నామం ప్రాధాన్యత తండ్రి ఆ మెన్ యేసుక్రీస్తు ప్రకృప శాంతి సమాధానం ఆయన పశుధాత్మ శక్తి నడిపింపు మనకి మన కుటుంబీకులందరికీ మన బంధుమిత్రులకి స్నేహితులకి ఛత్తీస్గఢ్ ఉన్న అన్న టీంకి అందరికీ సదాకాలం తోడ గాక ఆ